అలహదుల్లాహిర రబ్బుల్ ఆలమీన్ వసలాతు వస్లాం అలా సైద్ ముర్సలీ నబీనా మహమ్మద్ వాల అలీ వసబీ యజ్మాయి అమ్మాబాద్ సోదర్ మహాశైలారా రియాదు సెహీన్ హదీద్ కిరణాలు అనే హదీద్ గ్రంథం నుండి మనం ఈరోజు ముప్పైఓ హీఫ్ చదవబోతున్నాము హదీఫ్ నంబర్ ముప్పై అధ్యాయం సబర్ ఓపిక సహనాల గురించి ఈరోజు హదీద్ చాలా పొడుగ్గా ఉంది అందులో ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు గత కాలంలో జరిగిన ఒక సబర్కు ఓపిక సహనానికి సంబంధించి ఒక గొప్ప సంఘటనను పేర్కొన్నారు అందుకొరకు నేను కేవలం హదీద్ యొక్క అనువాదం చదువుతూ వెళ్తాను శ్రద్ధ వహించండి ఆ తర్వాత అందులో ఉన్న లాభాలు ఇట్లా మనం తెలుసుకుందాము సుహైబ్ రది అల్లాహు తలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా తెలియజేశారు పూర్వం ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర ఒక మాంత్రికుడు సాహెర్ జాదూగర్ ఉండేవాడు ఆ మాంత్రికుడు బాగా ముసలివాణయిపోయిన తర్వాత ఒకరోజు రాజుతో నేను ఇక ముసలివాన్ నాకు ఒక బాలు అప్పగిస్తే నేను అతనికి మంత్రవిద్యను విద్యను నేర్పుతాను అందుకొరకు ఒక మంచి బాబుని నా వద్దకు పంపండి అని చెప్పాడు మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రిక విద్య నేర్పేవాడు అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మత గురువు ఆనాటి కాలంలో సత్యమైన ధర్మం ఏమిటి అప్పుడు అప్పుడు మన ప్రవక్త మహిళ సలం కంటే ముందు ఉన్న ఇస్లాం సత్యధర్మం ఏమిటి ఈసా అలహీస్లాం తీసుకొచ్చినటువంటి సత్యధర్మం ఆ ధర్మంపై నిలకడగా విశ్వాసంపై తోహీద్పై ఉన్న ఒక మత అతని యొక్క నివాసం ఉండినది ఆ బాలుడు మంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో కొంతసేపు మత వద్ద కూర్చుండేవాడు ఆ విధంగా అతను గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు వద్ద కూర్చోవడం మరియు అక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు అటు మాంత్రికుడి దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ ఏ నేర్చుకుంటున్నాడు జాదు చేతబడి మరియు వెళ్తున్న దారిలో రాహిబ్ మత గురువు ఉన్నాడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి పై అయితే అతని వద్ద కూర్చుండి కొన్ని ధర్మ విషయాలు కూడా నేర్చుకుంటున్నాడు తవహీద్ అల్లాపై విశ్వాసం గురించి ఈ విధంగా ఇక్కడ కూర్చోవడం వల్ల అతడు మాంత్రికుడి వద్దకు వెళ్ళడంలో కొంచెం ఆలస్యమయ్యేది అయితే మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు అతను ఈ విషయం మత తెలియజేశాడు అది విని ఆయన మాంత్రికుడు నిన్ను కొడతానని మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో నా ఇంటి వారు కొంచెం ఆపుకున్నారు అందుకొరకు నాకు ఆలస్యమైంది అని చెప్పు ఒకవేళ ఇంట్లో ఉన్నవారు ఒకవేళ ఇంట్లో వారు ఎందుకు ఆలస్యమైంది అని చెప్పేది ఉంటే మాంత్రికుడు ఆపుకున్నాడు అందుకొరకు ఆలస్యమైంది అని చెప్పు అని చెప్పాడు చూడడానికి ఇక్కడ ఒక అబద్ధం చెప్పినట్టు ఉన్నది వాస్తవానికి కానీ ఆ ధర్మవిద్య నేర్పే వ్యక్తి ఈ బాలునిలో ఒక గొప్ప విషయాన్ని ఏదో చూడబోతున్నాడు ఇతడు నేర్చుకునేది ఉంటే రేపటి రోజు ఇతని ద్వారా చాలామందికి ఒక మంచి విద్య జరగవచ్చు ఒక మంచి విద్య అనేది ప్రజలకు బోధపడవచ్చు ఆ ఉద్దేశంతో చెప్పి ఉన్నాడు తప్పు తప్పే కానీ ఇక్కడ ఆ సందర్భం అలా ఉండింది అలాగే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు అది మనుషులు మనుషుల యొక్క పోకలను అడ్డగా ఉండి వారు రాలేకపోయారు ఇటు ఉన్నవారు అటు పోలేకపోతున్నారు అటు ఉన్నవారు ఇటు రాలేకపోతున్నారు అప్పుడు ఆ బాలుడు ఈరోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మత గురువు గొప్పవాడో తేలిపోవాలని అనుకున్నాడు రెండు విద్యలు నేర్చుకుంటున్నాడు కదా ఏ విద్య సత్యమైనదో ఈ రోజు తెలిసిపోవాలి అని మనసులో అనుకోని ఏం చేశాడు చేతిలో ఒక రాయి తీసుకొని ఓ అల్లా మత చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ఓ అల్లాహ్ మత చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ప్రీతికరమైనదైతే ప్రీతికరము అంటే ప్రియమైనది జాదా మహబూబ్ ఈ రాయితో మృగాన్ని చంపేసై మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు అని దువా చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అతని ఆ రాయి అలా పేరుతో వదిలాడు అంటే ఆ మృగాన్ని కొట్టాడు ఆ దెబ్బకు ఆ మృగం చచ్చిపోయింది దాంతో ప్రజలు నిర్భయంగా ఆ దారి గుండా రాకపోకలు సాగించారు ఆ తర్వాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు అది విని మతగురువు నాయనా ఈరోజు నీవు నాకంటే గొప్పవాడివయ్యావు ఎలా గొప్పవాడయ్యాడు అల్లా తో చేసిన దువ అల్లా వెంటనే అంగీకరించాడు కుబుల్ చేశాడు నువ్వు నాకంటే గొప్పవాడే అయ్యావు నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావు నాకు అర్థమైంది త్వరలోనే నీకు పరీక్షలు ఎదురవుతాయి నీపై కొన్ని ఆపదలు వస్తాయి కొన్ని పరీక్షల్లో నువ్వు ఇరక్కుపోతావు అయితే ఒక విషయం గుర్తుంచుకో ఆ పరీక్ష సమయం ఆసన్నమైనప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు ఇక ఆ తర్వాత ఈ బాలుడు పుట్టుక గుడ్డివారిని కుష్ఠురోగులను అల్లా యొక్క సహాయంతో నయం చేసేవాడు అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేసేవాడు రాజ దర్బారులోని ఒకతనికి కంటి చూపు పోయింది అతను ఈ బాలు గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో నువ్వు నాకు నయం చేస్తే తిరిగి నాకు చూపు వచ్చేదింటే నేను తీసుకొచ్చిన ఈ కానుకలన్నీ నీకే అని అన్నాడు దానికి అబ్బాయి నేనెవరికీ నయం చేయలేను గురించండి గమనించండి నేను ఎవరికి నయం చేయలేను ఈ నయం చేసే శక్తి ఎవరి వద్ద ఉంది కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది నువ్వు కూడా అల్లాను విశ్వసిస్తే నేను నీ కోసం దువా చేస్తాను నీ వ్యాధి నయమైపోతుంది నీకు స్వస్థత ఇచ్చేవాడు నీ రోగం నీకున్న బాధ దూరం చేసేవాడెవడు కేవలం అల్లా మాత్రమే ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహను విశ్వసించాడు అల్లా అతనికి నయం చేశాడు కళ్ళు తిరిగి వచ్చేసాయి ఆ తర్వాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే కూర్చున్నాడు రాజు అతన్ని చూసి నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు దానికతను నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు అని సమాధానమిచ్చాడు అందుకు రాజు ఏమిటి నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా అని ప్రశ్నించాడు అప్పుడు అతడన్నాడు నాకు నీకు ప్రభువు అల్లాహ్ మాత్రమే దాంతో రాజు కోపోద్రిక్తుడై అతన్ని బంధించి శిక్షించసాగాడు ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు బాలు రాజు దర్బారుకి తీసుకురావడం జరిగింది నువ్వు పుట్టుకతో అందులైన వారిని కుష్టి రోగుల్ని కూడా నయం చేస్తున్నావట ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు ఇంద్రజాలం చేతబడి జాదుగరి ఇందులో నీవు ఇంత గొప్పగా ఎదిగావా అని అన్నాడు దానికి ఆ బాలుడు నేను ఎవరికీ నయం చేయలేను నయం చేసేవాడు కేవలం అల్లాహ మాత్రమే అని సమాధానం ఇచ్చాడు బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు శిక్ష ఇవ్వడం మొదలుపెట్టాడు చివరికి ఆ బాలుడు మత గురు గురించి చెప్పేశాడు ఏ మత గురువు కదా ఒక రోజు కాకుండా ఒకరోజు నువ్వు పరీక్షలో పడతావు అప్పుడు నా గురించి చెప్పకు కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చేసింది చెప్పేశాడు మత గురువుని కూడా రాజు దర్బారులో నిలబెట్టడం జరిగింది తన ధర్మం నుండి మరలుపొమ్మని ఆయనకు చెప్పబడింది కానీ ఆయన అందుకు నిరాకరించాడు అంటే నువ్వు కుఫురులో పడిపోవాలి అల్లాను తిరస్కరించాలి అయితే అతడు ఒప్పుకోలేదు రాజు ఒక రంపాన్ని తెప్పించాడు అల్లాహకర్ రంపం రంపాన్ని తెప్పించాడు దాన్ని గురువు నడి నెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది ఇక్కడి నుండి మొదలుపెట్టి ఇక తర్వాత రెండు ముక్కలైపోయాడు అతడు చనిపోయాడు అల్లాహో అబర్ ఆ తర్వాత రాజా దర్బారులో ఉన్న వ్యక్తి ముందు అందుడుగా ఉండే తర్వాత అల్లాపాయ్ విశ్వసించిన తర్వాత కళ్ళు వచ్చేసాయి దృష్టి వచ్చింది అతన్ని తీసుకురావడం జరిగింది అతన్ని కూడా తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆదేశించడం జరిగింది కానీ ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు అతని తల పాపటలో రంపం పెట్టి కోయడంతో అతడు కూడా రెండు ముక్కలు అయిపోయాడు అల్లా వారిద్దరిని షహీదుల్లో కుబూల్ చేయుగాక ఆ తర్వాత బాలు పట్టుకొని తీసుకొచ్చారు ఆ బాలునితో కూడా తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించారు కానీ ఆ బాలుడు కూడా ఒప్పుకోలేదు తిరస్కరించాడు ఇక రాజు ఏం చేశాడు ఆ పశివాన్ని తన ప్రధాన భటులకు అప్పగించి ఇతన్ని ఫలానా పర్వత పైకి తీసుకెళ్ళండి ఫలానా పర్వతం శిఖిరంపైకి చటాన్ ఎగ్దాం ఆఖరి ఉంచాయిపోయి అక్కడి నుండి ఇతన్ని అడగండి ఇతడు తన ధర్మం నుండి తిరిగిపోతే క్షేమంగా తీసుకురండి లేకపోతే అక్కడి నుంచి కిందికి తోసేయండి రాజు యొక్క ఈ ఆజ్ఞ విని వారు వెళ్ళారు ఆ పిల్ పిల్లవాన్ని తీసుకొని కొండపైకి ఎక్కారు అక్కడ ఆ బాలుడు ఓ అల్లా ఎలాగైనా సరే వీళ్లకు వ్యతిరేకంగా నాకు సహాయం అందించి నీవు నాకు సరిపోవాలి నీవు నన్ను కాపాడాలి అని దోవా చేసుకున్నాడు దాంతో ఆ కొండ కంపించింది ప్రకంపన జలజల లాంటిది వచ్చేసిందే వలందరు కింద పడిపోయారు ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికే వచ్చేశాడు నీ వెంట వెళ్ళిన వారు ఎక్కడున్నారు అని రాజు అతన్ని చూసి చాలా ఆశ్చర్యంగా అడిగాడు అతడు చెప్పాడు నేను అల్లాతో దువా చేశాను అల్లా వారికి ప్రతీకగా నన్ను కాపాడాడు అని చెప్పాడు రాజు కోపం చల్లారలేదు ఇంకొంతమందికి అప్ప చెప్పి ఇతన్ని పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి తన ధర్మం నుండి మరలిపోతే సరి లేకపోతే నడి సముద్రంలో విసిరి పారేయండి అని ఆజ్ఞాపించాడు రాజు యొక్క ఆజ్ఞానుసారం ఆ భటులు ఆ పిల్లవాన్ని తీసుకుని పడవలో కూర్చున్న తర్వాత అతడు మళ్ళీ దువా చేశాడు అల్లాహు అక్ఫినీ హిమ్షీత్ ఓ అల్లా నీకు తలసినట్లు వీరికి ప్రతీకగా వీరికి వ్యతిరేకంగా నాకు సహాయపడు నాకు తోడు అందించు నన్ను కాపాడుకో తర్వాత ఏం జరిగింది పడవ తలకిరిందులైపోయింది వారందరూ సముద్రంలో పడి పోయారు ఇతడొక్కడు మిగిలిపోయి తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు రాజు అతన్ని చూసి వాళ్ళు అని అడిగాడు దానికి ఆ పిల్లవాడు వారికి ప్రతీకగా అల్లా నాకు సహాయపడ్డాడు నన్ను కాపాడాడు అని జవాబిచ్చాడు ఆ తర్వాత ఆ బాలుడు ఇంకా ఇలా అన్నాడు నేను చెప్పే పద్ధతి అనుసరించనంత వరకు నువ్వు నన్ను చంపలేవు ఆ బాలుడు నేర్పుతున్నాడు నువ్వు నన్ను చంపాలనుకుంటే నేను పద్ధతి నీకు నేర్పుతాను ఆ పద్ధతి ప్రకారంగా నువ్వు నన్ను చంపగలుగుతావు అదేమిటి ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో పర్చు ఒక మైదానంలో నన్ను ఉరికంపంపై ఎక్కించు ఆ తర్వాత నా అంబుల పొది నుండి బాణాలు పెట్టే ఒక ప్రత్యేక అది ఉంటుంది దాని నుండి ఒక బాణం తీసుకో ఆ తర్వాత బాణాన్ని వింటి తంతుపై ఉంచి బిస్మిల్లాహి రబ్బిహాద్ల్ గులాం ఈ పిల్లవాని ప్రభు అయిన అల్లాహ్ నామముతో అని చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించుకుందా విషయం ప్రజలందరినీ జమా చెయ్యి ఒక మైదానంలో ఖాళీ మైదానంలో అక్కడ నన్ను ఓ చెట్టుపై ఉరికంబానికి ఎక్కించు నా అంబుల పొది నుండి ఓ బాణం తీసుకో దానికి ధనస్సుకు సూటిగా పెట్టి ఆ తర్వాత ఈ దువా చదివి బిస్మిల్లాహి రబ్బిహాద్ల్ గులాం ఈ బాలుని యొక్క ప్రభు అయిన అల్లాహ్ పేరుతో అని ఆ తర్వాత నాపై ఆ బాణాన్ని ప్రయోగించు అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు ఆ రాజు పిల్లవాడు చెప్పినట్లే ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో జమా చేయించాడు ఉరి తీయడం కోసం పిల్లవాడిని ఉరి కొయ్యల మీద ఎక్కించాడు అతని అంబుల పొది నుండి ఒక బాణం తీసి దాన్ని ధనస్సు వింటి తంతువుపై ఉంచి బిస్మిల్లాహిరబ్బిహద్ల్ హులాం ఈ పిల్లవాణి ప్రభోయిన అల్లా నామంతో అంటూ బాణాన్ని వదిలాడు బాణం వచ్చి ఆ పిల్లవాళి కనతకు తగిలింది ఆ పిల్లవాడు కనతను పట్టుకొని ఇలా నేలకు ఒరిగిపోయాడు జరిగినది చూసినంత ప్రజలకడు అక్కడ ఉన్నారు కదా అందరూ జరిగినది చూసిన ప్రజలంతా మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము అని నినదించసాగారు అల్లాహోళకి గమనించండి నలుగురికి ప్రయోజనం కలిగినప్పుడు మనం ఒక కష్టాన్ని భరించడం నలుగురికి విశ్వాస మార్గం లభించినప్పుడు మనం విశ్వాస మార్గంలో అమరవీరులవ్వడం అలహమ్దుల్లా ఇది చాలా మంచి విషయం ఎక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తౌద్దుపై వచ్చేశారు ఈ బాలుని యొక్క ప్రభువును మేము విశ్వసించాము అని నినదించసాగారు గొంతెత్తి చాటి చెప్పారు కొంతమంది అంటే ఆ రాజుకు దగ్గరి వాళ్ళల్లో రాజు వద్దకు వెళ్ళి ప్రభువుల్లాస్త అసలైన ప్రభు అయితే అల్లాహ్ కానీ వాళ్ళు ఆ రాజుని ప్రభువు అనుకునేవారు ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది మీరు ఏ విషయంలో భయపడ్డారో అదే విషయం జరిగిపోయింది కదా అమత గురుని చంపేశాడు తన దగ్గర ఉన్నటువంటి ఒక దగ్గర ఒక మినిస్టర్ అనండి అతన్ని చంపేశాడు దేని కొరకు ప్రజల వద్దకు ఈ విశ్వాసం యొక్క మాట వినబడదు అందరూ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండాలి అన్నటువంటి దురదుద్దేశంతో కానీ మీరు ఏ విషయంలో భయపడిపోయారో అది జరిగిపోయింది మీరు భయపడిన విపత్తు వచ్చి పడింది అది విని వెంటనే దారి తోవ పక్కల్లోనే కందకాలు త్రవ్వమని ఆదేశించాడు రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వడం జరిగింది వాటిలో మంటలు రగిలించారు తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసిరి వేయమని లేదా ఆ మంటల్లోకి విశ్వసించిన ధర్మాన్ని వదలాలని ఒకవేళ వారు తిరస్కరిస్తే ఆ మంటల్లో వారిని వెయ్యాలని రాజు ఆదేశించాడు ఇక రాజుకు దగ్గరున్న వారు రాజు యొక్క ఆదేశాన్ని తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు ఎవరైతే తిరిగిపోయారో పోయారు కానీ తిరిగిపోని వారినందరినీ కూడా ఏం చేశారు ఆ కందకాల్లో మంటల్లో వేసేసారు ఈ మధ్యలో ఒక స్త్రీ తన చేతుల్లో ఒక పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది అయితే మంటల్లో దూకటానికి టటపటాయిస్తుండగా ఆమె తన గురించి భయపడతలేదు ఇంత చిన్న పిల్లవాన్ని తీసుకొని ఎలా దూకాలి అని ఆ పిల్లవాని గురించి భయపడుతుంది ఆ సందర్భంలో ఆ పసికందు ఆ వయసులో పిల్లలు మాట్లాడారు కానీ అల్లాహ్ మాట మాట్లాడే అటువంటి శక్తి ఇచ్చాడు వెంటనే ఆ పిల్ల పసికందు ఏమన్నాడు పిల్లవాడు అమ్మా సహనం వహించు సబర్ ఈ సబర్ యొక్క మాట ఇక్కడ ఉంది అందు గురించి మా నవీర్ రహమతుల్ అలై ఈ హదీసును ఈ అధ్యాయంలో పేర్కొన్నారు అమ్మా సహనం వహించు నిస్సందేహంగా నీవు సత్యంపై ఉన్నావు అంటూ మంటల్లో దూకేమని తల్లికి చెప్పాడు ఈ విధంగా ఆ తల్లి ఆ మంటల్లో దూకిపోయింది ఈ విధంగా సోదర మహాశివులారా ఈ హదీసులో మన ఎన్నో బోధనలు ఎన్నో గుణపాఠాలున్నాయి అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మంపై మనం ఉండి మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్ని కష్టాలను కడగండ్లను సహన స్థైర్యాలతో ఎదుర్కోవాలి అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడకూడదు రెండవ గుణపాఠం అల్లా యొక్క ప్రియ దాసులు వలీలు మహిమలు వారితో జరుగుతాయి కరామాత్ ఇక్కడ ఎందుకంటే మో జిజాని ఏదైతే మనం అంటామో అది కేవలం ప్రవక్తల వరకే పరిమితం ప్రవక్తలు మాత్రమే వారు అల్లా తల వారికి మోజిజాలు ప్రసాదిస్తాడు కానీ ప్రవక్తల తర్వాత ఇంకెవరికైనా అలాంటి సామాన్య ప్రజల వాటికు వ్యతిరేకంగా ఏదైనా విషయం సంభవించింది అంటే వాటిని కరామాత్ అని అంటారు ఇలాంటి కరామాత్ కొందరు అల్లాయక సత్య వలీలతో జరగడం వాస్తవం అయితే ఇది జరిగేది వాళ్ళ చేతుల్లో ఉండదు इध इष्टे जो अच्छे अल्ला दाने अवसर गमनस्ो अल्लाहतो दा प्रकार अल्लाहत अला महिमन वारे चूपस्ा मरक विषय इक गमेटे प्रती वली तो कराम जरग्न तपन सीम इध इष्ट पै आधार पड़े ఈ హ ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏంటంటే ఖురాన్లో వచ్చిన యొక్క గథలను సంఘటనను మనం ఎలాగైతే విశ్వసించి వాటి ద్వారా గుణపాఠం నేర్చుకుంటామో సహీ హదీసులో వచ్చిన ఇలాంటి చారిత్రక ఘట్టాలను ప్రవక్త సల్లల్లాసలం కన్లకు కట్టినట్లు ఏదైతే వివరించారో ఇది కూడా మన గుణపాఠం దీన్ని తిరస్కరించకూడదు వాస్తవానికి హదీ ఖురాన్ను మరింత విషదీకరించ చెబుతోంది ఈ సంఘటన ఈ హదీసులో ఏదైతే వచ్చిందో దీని యొక్క సంక్షిప్తం ఖురాన్లో కూడా తెలుపబడింది సూరతుల్ బురూజ్లో కుతిలాద్ ఈ ఆయతలలో వారి యొక్క ప్రస్తావననే ఉన్నది కుతిల అస్హాబుల్ ఉహ్దూద్ కందకం వారు నాశనమౌగాక అన్నారిల్ వీ వారు మంటలు కాజేసి వహు అన్నారిల్ వలైహాద్ దాని చుట్టుపక్కల వారు కూర్చుండి విశ్వాసులను ఆ మంటల్లో వేసి ఆ యొక్క వారి బాధలను వీరు కన్లారా చూస్తున్నారు ఆ సందర్భంలో వారు అవిశ్వాసులు ఈ విశ్వాసులకు ఈ శిక్ష ఎందుకు ఇచ్చారు ఈ విశ్వాసులు కేవలం ఒకే ఒక అల్లాహను విశ్వసించారని ఆ తర్వాత ఆయతలో ఉంది ఎవరైతే విశ్వాసులను ఇలాంటి పరీక్షలకు గురిచేసి తరువాత తౌబా చెయ్యలేదో అలాంటి వారికి అగ్ని శిక్ష ఉంది ఆ తరువాత మళ్ళీ నరక శిక్ష కూడా ఉంది ఈ విధంగా సోదరులారా ఇలాంటి విశ్వా ఇలాంటి సంఘటనలు విని మనం మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి ఎప్పుడైనా ఏదైనా సంఘటన వచ్చింది ఏదైనా మనకు ముందు సమస్య ఎదురైంది అంటే అక్కడ ఒక పని మనకు పూర్తి కావడానికి ఇహ లోకంలో ఒక మన కోరిక తీరడానికి మనం అవిశ్వాసానికి పాల్పడడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అలా మనందరికీ కూడా ఇస్లాంపై సత్య ధర్మంపై స్థిరంగా ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక అన్ని రకాల చెడుల నుండి అన్ని రకాల తప్పుల నుండి అలా మనల్ని దూరముంచుగాక ఆమె వాఖు అబ్బిమీ అలామల్ వరకార్